ప్రార్థన చేసుకుందాం సర్వకృపా నిధియ ప్రభ కృపా సత్య సంపూర్ణ నేత్రయ మహిమలో నివసించు వారా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన తండ్రి మీ యొక్క పరిశుద్ధ నామములకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ ఏ తండ్రి సమీపించిన తేజ నివసించిన ప్రభు మమ్మల్ని మీ యొక్క చేస్తున్నా అని మీకు వందన తెలుస్తున్నాం ఏదైనా తల్లి మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభన మా ప్రభ మా ప్రజలు బలహీనతలన్నింటినీ ఎదిగిన దేవుడు ప్రభ మమ్మల్ని క్షమించి నొక ప్రేమ చేత మా యొక్క వాస్తుల్యం చేత మమ్మల్ని ప్రభ ఎందుకున్న నా తండ్రి నీకు వందనాలు నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని ముద్రించి ప్రభ అగ్ని తోటిన అభిషేకించిన వందనాలు ఈ సాయంత్ర కాలస్వామ్యం అనేది ప్రభ ప్రతి ఒక్క ప్రభ నెండి నేను సూచించిటకు మహిమ పరిచటకు ప్రభ వేగంగా వచ్చేటప్పుడు సూచన గ్రహించండి ఆటంక ప్రతి విధమైన అంధకార శక్తులను భావించండి వాక్యం ద్వారా ప్రభావతీ మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని సరిచేయండి నా ప్రధాని యొక్క ఆ సన్నిధిలో ప్రభా సంతోషముల సమాధానం ప్రతి ఒక్క కుటుంబం దయచేయండి కుటుంబ ఔషధన్నిటికి ఏది దేవుడు ప్రభాని యొక్క సన్నిధిలో మేము ఉంటుండగా మా ఔషధులన్నీ తీర్చి వాడవునాయ్య ఈ యొక్క గొప్ప కార్యం కొరకై మీకు అదనవలు ఇంత మటు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతా స్థుతి చెల్లించుకుంటున్నాం తప్ప ఈ సాయంత్రకాల సమయమైతే నా తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా నా తల్లి నేను మహిమ పర్చలకు సమస్త ఘనిత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏ చేయ శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తెలిసి ఆమె థ్యాంక్ యూ అక్క ప్రైజ్ దేవి యొక్క ప్రైజ్లాడ్ అక్క సమాప్తమాయను నీ దుఃఖ దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే విశ్రాంతి నీకు దయచేయును విశ్వసించుమో శుభం కలుగును విశ్రాంతి ఏసు నీకు దయచేయను సమాప్తమాయను నీ దుఃఖ దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును inni naala <laughs> kalatalanni teeri povunu idimodulu yesu ninno divinchunu inni naala kalatalanni teeri povunu idimodulu yesu ninno divinchunu rendan thalameelu neeku kaluga cheyunu rendan thalameelu neeku kaluga cheyunu సంపూర్ణమైన బహుమానమిచ్చును సంపూర్ణమైన బహుమానమిచ్చును విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి ఏసుకుదయ చేయును విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి ఏసు నీకు ఉదయ సమాప్తమాయను నీ దుఃఖ దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును బలహీనత తొలగించి బలమునిచ్చును నిరంతరం బల రుద్ధిని కలుగజేయును Bala hi na ta tala ghi nchi bala mo ni chununun Niran taram bala rooddi ni kaluga jeyunun Ache arya vayna kriyalu yiso jeyunun Ache arya vayna kriyalu yiso jeyunun Aatmi ya falamula to nindu ni mpununun Aatmi ya falamula to nindu ni mpunununun విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతియేసు నీకు దయచేయును విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతియేసు నీకు దయచేయును సమాప్తమాయను నీ దుఃఖ దినములు సంతోషం నీకు సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ ఒక ప్రైజ్లా ప్రార్థిస్తాం కళ్ళు మూసుకోండి అందరు పరిశుద్ధుడు దేవా మహోన్నతులకు తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి కాచి కాపాడందుకు మీకు వదనాలు ప్రవ్వ నైనా ప్రతి ఆటంకంలో మాకు విజయం అనుగ్రహించండి మీకు వదనాలు ముఖ్యంగా ప్రవ్వా ఈ సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించేందుకు మేము ఆశపడుతున్నాం మా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా ఏ విధంగా తల్లి మేము తప్పిపోతున్నాం మాకు చూపించండి ప్రవ్వా మీ కనికరం మాకు అవసరం నైనా ఈ లోకంతో మేము సమాధాన పడడానికి వెళ్ళేది ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం ప్రతి దశలో మేము యుద్ధంలో ఉన్నాం ప్రభా మా శరీరమే మాకు శత్రు అని మీరు అనేక పర్యాలు మాకు చూపించినారు కాబట్టి నైనా మేము ముందు దాని మీద విజయం పొందాలానైనా దాని తర్వాతనే ఈ లోకం మీద విజయం పొందాలా ప్రభు సహాయపడమని ప్రార్థిస్తున్నాం దాన్ని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రంలను పీపమని ప్రార్థిస్తున్నాం ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభావ ఈ వాక్యాన్ని వింటున్న జీవితంలో నూతన కరలు జరిగించమని ప్రార్థిస్తున్నాం వరి ప్రతి చీకటి దురాత్మ శక్తులని ఏసు కృషి అయినా ఎవరి జీవితం కూడా ఎవరి కుటుంబంలో కూడా వాడు పనిచేయడానికి వీల్లేదు ప్రవ్వాసీ కృషి అయినా వాడికి ఆజ్ఞాపిస్తున్నాం ప్రవ్వ దానికి తగిన అధికారము శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీకు అంగీకారం కూడా మేము పరిశుద్ధంగా జీవించలేకనే సహాయపడండి ప్రవ్వా ఇంత అపవిత్రత ఉన్న ప్రవ్వాడి మీద మేము విజయం పొందలేము నైనా వాడు మా మీదకి వస్తాడు కాబట్టి నేనా మేము పరిశుద్ధంగా తని మళ్ళీ మీ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ దినం తండ్రి మరోసారి ప్రటంగా అందులోని పదిడవాద్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి అందులోని సత్యాన్ని గ్రహించేలాగన ఓ అనేకలకు మేము చూపించేలాగన సహాయపడమే యేసు క్రీస్తు పరుశుధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు వేల అరవై నాలుగవ సంవత్సరం బైబోలియన్ బైబిలోనియన్ గ్రీగోరింగ్ కలెండర్ ప్రకారంగా హలో After the beep, please record a message. Afterwards, your message will be played back to you. If you are able to hear your own voice, then you have configured Skype correctly. If you hear this message but not your own voice, then something ఏదో సమస్య ఉంది కానీ ఈరోజు కొంచెం ఆటంకాలే ఉన్నాయి సో ఆయన కానీ ప్రభు మనకు సహాయకుడు ఆయన మహిమ కొడుకు మనం వీటన్నిటిని వాడుకుంటున్నాం ప్రభు మీ యొక్క సహాయం మాకు అనుసారి ప్రార్థిస్తున్నాం ప్రకరణ గ్రంథంలోని పదిహేదే మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించండి అటువంటి కృపా భాగ్యాన్ని ప్రతి ఒక్కరు వింటున్న వాళ్ళకి కూడా పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సైతాను అనేక పర్యాయాలు మనకి ఆటంకాలు చేస్తానంటాడు ఎందుకంటే వాడు దేనికి భయపడాడు ఎవరికి భయపడాడు వాడు దేవునికి కూడా భయపడడం అని మన అందరూ తెలుసు ఎందుకంటే మనం చూసినాం వాడు సరాసరి దేవుని సరిదికే వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతున్నట్టు మనం చూసినాం యోగ కాలంలో వాడు ఎవరికి భయపడాడు కానీ ఏసు ప్రభు ఏ రీతిగా వాళ్ళ మీద విజయం పొందాలలో మనకి మార్గాలు చూపిస్తా ఉన్నాడు కాబట్టి పాత నిబంధన కాలంలో దేవుడు దేవుని సన్నిధిలో సైతాన్ని పోయి యోగుడు నాకు అపగించి నేను తీసుకుంటా అన్నాడు ఆయన ప్రాణం తప్ప నువ్వు అతన్ని ఏమన్నా చేసుకో అన్నాడు కాబట్టి చూడండి మనకి ప్రభు ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు ప్రతిసారి ఏంటంటే పాత నిబంధన కాలంలో ఏం జరిగినాయో క్రొత్త నిబంధన కాలంలో కూడా అవి జరుగుతాయి అవి జరుగుతున్నాయని నువ్వు మౌనంగా ఉండి పెడితే ఖచ్చితంగా అది నీ మీదకి వస్తుంది ఉడిలాగా కానీ నువ్వు దాన్ని వ్యతిరేకించాలా ఎదుర్కోవాలా అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతుంది ఎందుకంటే బహు పూర్వకాలం నుంచి ఉన్నాయి ఈ యొక్క దురాత్మలు అవి పూర్వకాలం నుంచి విజృంభించి పనిచేస్తున్నాయి నోవా కాలంలో శిక్ష అనుభవించినాయి కానీ అవి ఆత్మలు శర్రాలు నశించిపోయినాయి కానీ ఆత్మలు ఉన్నాయి ఇంకా ఈరోజు కూడా ప్రధానులు అందుకే పౌన్ వాటిని చూసిండు కాబట్టి చెప్పగలిగిండి వాటి గురించి రాసిన పత్రికల్లో కాబట్టి అవి ఉన్నాయి వాటి పని చేస్తున్నాయి యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఒకనొక దినం అన్నాడు పేతురు నీ గురించి నేను ముమ్మారు ప్రార్థించిన తండ్రి దగ్గర ఎందుకు వాడు తండ్రి దగ్గర పోయి నిన్ను అడుక్కున్నాడు నాకు పేతుర్నిచ్చే అడుగుతున్నాడు కాబట్టి ఇది పాత నిబంధన కాలంలో యోగు విషయంలో జరిగిందో క్రత నిబంధన కాలంలో పైతరు విషయంలో కూడా జరిగింది కానీ యేసు ప్రభు మధ్యలా ఎరికిండు అడ్డంగా నిలబడిండు ఇది బహు ప్రాముఖ్యమైన సత్యం మనం గ్రహించాల మన జీవితాలలో నువ్వు ఎవరికి ఎవరి ఎవరికి ఎవరి పక్షంగా నువ్వు నిలబడిన్నావు కాబట్టి సైతానికి ఎదురుగా నువ్వు ఎవరి పక్షంగా నిలబడినవు ఎవరి కొరకు నిలబడినవు ఇదైతే బహు కష్టకరమైన పరిచర్య మనది ఎందుకంటే జస్ట్ ఏదో ప్రార్థన చేసుకొని వర్షిప్ చేసుకొని వాక్యం విని వెళ్ళిపోయేది కాదు ఇది నేను పోయిన వారం మీకు చూపించిన మీరంతా మీ యొక్క వ్యక్తిగత జీవితాల కొరకే సైతాన్తోని పోరాడుతున్నారు కానీ దానికంటే ఉన్నతమైన ఆయన పిలుపు నిమిత్తమై ఆయన ప్రణాళికలు నువ్వు పోరాడతలేవు ఈ దేశం కొరకు నువ్వు సైతాన్లతో వ్యతిరేకంగా పోరాడతలేవు ఈ దేశస్తుల గురించి వారి ప్రక్షంగా పోరాడతలేవు దేవుని సేవకుల పక్షంగా సైతంతో నువ్వు పోరాడతలేవు అనేక మంది హాస్పిటల్స్లో ఎంతగానో శ్రమలు అనుభవిస్తున్నారు వారి నిమిత్తమైన నువ్వు వాటితో పోరాడతలేవు క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలీనత నేను గమనిస్తూ ఉంటాను ఎప్పుడు నువ్వు యుద్ధంలో ఉన్నవని గ్రహించి నీ నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ భార్య కొరకు నీ భర్త కొరకు బంధువుల కొరకు నువ్వు పోరాడుతున్నావు సైతంతో కానీ అంతకంటే గొప్ప పిలుపు మను ఆ ఆకాశ సమూహంలోతోని పొరడాలా ఎందు నిమిత్తము అంటే మనకి అనుగ్రహించబడ్డ ఆయక యొక్క వాడు ఆక్రమించుకున్నాడు ముందే నీ సింహాసనాన్ని నువ్వు పొందుకోవాలా అంటే నువ్వు ఈ యుద్ధములో గెలవక తప్పదు కాబట్టి త్వరగా సిద్ధపడండి ఈ సంవత్సరంలో మనం చూసినాము ఆ యొక్క యుద్ధమని కాబట్టి ఇక మీదట మనం లేచి యుద్ధం చేయాలా మనుషుల పక్షంగా యుద్ధం చేయాలని నీ సెల్ఫిష్ అంటే నీ యొక్క స్వార్థపూరితమైన కోరికల కొరకు నువ్వు పోరాడుతులేవు ఇక మీదట విజ్ఞాపన విషయంలో పోరాడుతున్నావు ఇతరుల గురించి నువ్వు పోరాడుతున్నావు ఉదయం లేస్తే దేశస్తుల గురించి పోరాడుతున్నావు ప్రపంచంలోని సేవకులందరి నిమిత్తమై నువ్వు పోరాడుతున్నావు వారికి సత్యాన్ని అనుగ్రహించే ప్రభు వారిని చేత మోసగించిండు ప్రవ్వా అబద్ధ బోధలతో వారిని తప్ప తిప్పివేసిండు మీ సంకల్పంలో వాళ్ళని ఉండనీయకుండా వాడు లాక్కొని పోతుంటూ ఎందుకంటే వాడు మొదటి నుంచి మోసగాడే కాబట్టి వాడికి వ్యతిరేకంగా నువ్వు నిలబడల్లా అది నీ వల్ల కానే కాదు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు నీ నెక్స్ట్ లెవెల్ సేవా జీవితం ఏంటని గ్రహించి దాన్ని ముందుకు తీసుకొని పోవడం నేర్చుకోవాలా ముఖ్యంగా ఈ వాడి విధానాలు మనకు తెలుసు మొదటి నుంచి ఏ రీతి వస్తాడో వాడు ముందు నిన్ను ఆర్థికంగా కొట్టనీకి చూస్తుంటాడు ఇది నేను అనేక సేవకుల జీవితాలలో చూసినా వాడు నిన్ను ఆర్థికంగా దెబ్బతిని చూస్తుంటాడు ఫస్ట్ పాయింట్ వాడిది దాని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తుంటాడు ఎందుకంటే నిన్ను దుఃఖపరచడం కొరకు దాని తర్వాత లాస్ట్కి నీ దగ్గరకు వస్తాడు వాడు విధానాలు అవి యోపు మనం అవే చూసినాం ముందు యోపు జీవితంలో ఏం చేసినాము వాడు దేవుడు ఇచ్చినాడు పర్మిషన్ దేవుడు పర్మిషన్ ఇవ్వకుంటే యోగ ఆస్తిని కూడా ముట్టకు పెట్టాడు మన ఆస్తుల చుట్టూ దేవుడు కంచా పెడతాడు అన్న విషయము మనం గ్రహిస్తాం ఈ యోగ గ్రంథం నుంచి నీ పిల్లల చుట్టూ కూడా కంచా దేవుడే పెడతాడు అన్న విషయాన్ని మనం ఆ అధ్యాయంలో చూస్తూ ఉంటాం గ్రంథంలో నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండి ఉన్నత ఉన్నావంటే ఆయన పెట్టిన కంచె అందుకే మనం ప్రతిసారి పాదేశా ఈ కంచె తొలగించద్దని ప్రార్థిస్తాం మా చుట్టూ మీ యొక్క కంచలాగా పెట్టమని ఎందుకు ప్రార్థిస్తామంటే కారణం అదే నీ డబ్బులని నీ ఆస్తులని వాడు కొట్టుకొని పోకుండా యోగు అదే జీసినాం వాడు ఫస్ట్ కొట్టిందే ఆయన ఆ యొక్క ఆయన దగ్గర ఉన్న పశు సంపదని అంటే వాడు వాడు మరణ మరణాన్ని మరణం మరణ దూత మీద అధికారం పొందుకున్నాడు వాడు వాడు వాడు ఊహించుకోండి మరణ దూత మీద అధికారం పొందుకున్నాడు వాడు పంపిస్తే మరణూత మరణదూత వెళ్ళిపోతుంది బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ దేవునికి ఒకప్పుడు తిరుగుబాటుతనం చేసినా నుంచి మనం నేర్చుకుంటా కొన్ని నెలల నుంచి ప్రతి దేవదూత దేవునికి తిరుగుబాటుతనం చేసినాయి అందుకు అక్కడి ఇక్కడ ఇప్పుడు అవి వాటి పవర్ని ఇప్పుడు వాడుకుంటా ఈ లోకంలో మనుషులకి వ్యతిరేకంగా అనేక మంది వీటికి తెలిసి తెలియక కాని మనం తెలుసుకున్నాం కాబట్టి వాటికి అవకాశం ఇవ్వం వాటి మీద మనకు అధికారం ఇచ్చిండు అందుకు ఆయన మరణించిన విషయం మనం తెలుసుకున్నాం కేవలము పాపం నుంచి విడుదల కాదు నీ రాజ్యాన్ని నీ సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోవడం ఆయన మరణించిండు కాబట్టి ఆ అధికారం ఇప్పుడు నాకంతా అధికారం ఉందని పరిలోకి మందు భూమిందు సమస్త తిరిగి పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు పోయి యుద్ధం చేయండి కాబట్టి మీరు పోయి ప్రపంచంకి సువార్త ప్రకటించాడు అదే యుద్ధం కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ముందుకు పోవాలా అదే యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో నువ్వు తరబేదు పొందాలా అంటే ఈ సత్యలను గ్రహించాలా వాడు ముందు నీ ఆస్తులను కొట్టని చూస్తాడు నీ ఆర్థిక స్థితిని కొటని చూస్తాడు యోగు జీవితంలో అంతా కదా తన పశు సంపద అంతా ఆస్తులు అన్ని మనం అక్కడ గతంలో ఒకసారి చూపించాను నేను ఈ గుంపులు ఆయన ఆస్తులు ఆయన ఆయన గొర్రలని మేకలని క్యామల్ ఒంటెలని లాకపోయిన గుంపుల గురించి నేను చూపించిన ఒకరోజు ఎంతమంది గుర్తుందో తెలియదు ఇవి మనం ఎక్కడ చూడలేని స్థితులు ఉంటున్నాం కానీ మనకు ఒక విధానం ఏర్పరిచిన దేవుడు ఏంటంటే ఆ గుంపులు ఎవరో గ్రహించితే ప్యాటర్న్ని అర్థమైపోతుంది బైబుల్ అంతా ఆ మూడు గుంపులు ఉంటాయని యోపు మనకి గొప్ప జన సమూహంలా కనిపిస్తూ ఉంటాడు ఈ పుస్తకం అంతట్లో ఆయనకి వ్యతిరేకంగా ఎంతోమంది శత్రువులు ఆ పొరుగు దేశస్తులు వచ్చి అంటే సర్పంలో తెల్లలాగా వచ్చి ఆయన అసలు అన్నీ కొట్టుకొని పోయినట్టు మనం చూస్తాం దాని తర్వాత ఏమైంది తన పిల్లల్ని వాడు చంపండి వాడు అంటే చూడండి వాడి వాడి దగ్గర మృత్యు దేవత వాణి కంట్రోల్లో ఉంది కాబట్టి వాడు చెప్తాడు పో అనే అయితే నేను కొన్నిసార్లు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసినాను ప్రతి అనారోగ్యము వాణి యొక్క దూత అని సైతాన అయితే ఇవి ఇవి మరణం యొక్క దూతలు అంట వీటన్నిటిని కానీ ఆ అనారోగ్యం వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరు చావరు ఆ అనారోగ్యపు దూతని వాడు పంపిస్తాడు ఫస్ట్ నీ శరీరంలోనికి ఇది కొంచెం కష్టమే అందరూ స్వీకరించారు నాకు తెలుసు స్వీకరించిన వాడు విధుడు పొందుతాడు స్వీకరించిన వాడికి దేవుడే మార్గం చూపించాల ఏంటంటే ఈ దూతలు ప్రతి అనారోగ్యం వెనుకలు ఉండే అది ఒకప్పుడు మంచి దూతలు కానీ దయాలైపోయినాయి వికృతంగా అయిపోయినాయి తిరుగుబర్తనం చేసినాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ వాటి పవర్స్ని వాడుకుంటున్నాయి మనిషికి విరుద్ధంగా ఎందుకో మీకు అందరినీ ఎప్పుడు చూపించిన మనిషికి ఎందుకు వాడు విరుద్ధంగా తయారైందంటే వాడు మనిషికి ఇచ్చిన ఆ యొక్క వాడు ఇల్లీగల్ గా వాటిని కబ్జా చేసుకొని కూర్చున్నాడు నువ్వు వాడిని అక్కడి నుంచి దించాలా నీకు వాడు అక్కడ ఆక్రమించుకున్నాడు నువ్వు ఎట్లా పోతావు అక్కడికి పోయి ఎట్లా కూర్చుంటావు విజయం పొంది కూర్చోాల శాశ్వతంగా పోయి నువ్వు అక్కడ కూర్చుగలిగితేనే ఆ యొక్క పని ఏందో నీ దేవుని ప్రణాళికలో నువ్వు ఆ పని నెరవేర్చగలవు లేకపోతే నువ్వు నెరవేర్చలేవు ఐహిక విచారాల చేతనే కొట్టుకొని పోతావు లైఫ్ అంతా అట్లా నీ కాలం ముగించి నీ విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది నువ్వు కాబట్టి అట్లా కావడానికి వీళ్ళదు ఎవరి విషయంలో ప్రతి ఆ యొక్క డీజనరేటివ్ డిసీజ్ క్రానిక్ డిసీజెస్ కానీ ప్రతిదీ ఒక ఆ యొక్క దేవదూత అన్నట్టు ఒకప్పుడు మంచి దూతలు కానీ ఇప్పుడు అన్ని దైవ దయ్యాలు దయ్యాలు కాబట్టి ప్రతి డిసీజెస్ వెనకాల ఒక దయ్యం ఉంటుంది అది ఒక మెసేజ్ లాగా అన్నట్టు నీ శరీరానికి వెళ్ళిపోయి కూర్చుంటే అది ఏం చేస్తుంది నీ శరాలకు ఒకసారి ఎంటర్ అయిందంటే ఎన్ని మందులు వేసుకున్నా ఏం కావు అందుకే నేను ఎన్నిసార్లు ప్రూవ్ చేసిన ఇంగ్లీష్ మందులు వేసుకోవడం వల్ల మీరు ఓన్లీ రోగాన్ని మేనేజ్ చేస్తారు కానీ దాన్ని నిర్మూలించలేరని ఆ విధంగా ఏం మంది అయినా కానీ ఆయుర్వేదమే కానీ నువ్వు ఏమంది వేసుకున్నా కానీ ఏ రూపకంగా కూడా నిర్మూలించలేవు ఎందుకంటే అవి ఆత్మ ఆ స్పిరిచువల్ లెవెల్లో నువ్వు బంధించబడుతున్నావు నేను కొన్నిసార్లు చూసినాను ఫలాని వ్యక్తి పిచ్చి ప్రవర్తిస్తున్నాడు రోడ్ మీద బట్టలు లేకుండా నల్లగా తిరుతున్నాడు అంటే వాడు గడ్డం బట్టలు లేకుండా లేక నల్లగా అయిపోయి ఎన్ని రోజులు ఏదో చేసి వాడు తిరుతూ వాడికి ఏం కాన్షియస్నెస్ ఉంటుంది అప్పుడు నాకు ఆ దేవుడు ఏంటంటే విడి ఆత్మ ఎక్కడెక్కడో ఆ యొక్క ఆత్మీయ లోకంలో అది బంధించబడింది కాబట్టి ఏ సేవకులు ప్రార్థన చేసినా వానికి విడుదల కల్పించలేరు ఎందుకు అంటే వాళ్ళకి విధానం వాడి శరీరంలో ఇక్కడ ఉన్నాడు వాడి ప్రాణం ఇక్కడుంది కానీ వాని ఆత్మ మటుకు అక్కడెక్కడో బంధించబడింది సైతాను ప్రపంచంలో మంత్రగాళ్ళ ద్వారా కాబట్టి వానికి విడుదల కల్పించాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు ను ఆ ప్రపంచానికి పోయి అక్కడ విప్పాలి ఎందుకంటే పరలోకంలో ఏది విప్పితే భూమి మీద అది విప్పడన్నాడు మరి పరలోకంలో మూడు పరలోకంలో స్థలాలని నేను మీకు చూపించిన ఎన్నిసార్లు మొదటిది రెండవది మూడవది మూడవ దాంట్లో దూతలు ఉంటారు రెండవ దాంట్లో పరిపాలించే ఉంటారు ఇప్పుడు వారిని కబ్జా చేసు కూర్చున్నాయి అవన్నీ కాబట్టి అక్కడ బంధిస్తున్నాయి నీ ఆత్మలని వీళ్ళని మనుషులని పాపం తెలియదు వాడి ఆత్మ అక్కడుంది వాడి శరీరము ప్రాణం మనకి ఇక్కడుంది నువ్వు అది సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ యొక్క పరలోకంలోనికి అడుగు పెట్టడం నేర్చుకున్నప్పుడు పరుశుధ పర్వతం ఎక్కడం నేర్చుకున్నప్పుడు నువ్వు అక్కడ కొంచెం కష్టం ఇంకట నిన్ను పైకి కొనియవు కానీ ఒక్కసారి నువ్వు ఆ యొక్క అనుభవంలోకి నువ్వు అక్కడికి పోయి దాన్ని విప్పితే ఇక్కడ మనిషి విడుదల పొందాడు మన గ్రూప్లోనే అయినాయి కథ కొన్ని సంవత్సరాల క్రితం ఒక బ్రదర్ అట్లా తిరిగేటోడు పిచ్చిగా బట్టలు నల్లగా అయిపోయి గడ్డం వేసుకోండి తెల్లవారుజామున ఒక రోజు నాకు వచ్చిండే నేను గుర్తుపట్టలేదు తీసుకపోయి తలమిచ్చేపెట్టి ప్రార్థన చేసినాక ఈరోజు మంచిగా అయిపోయి మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయింది లైఫ్లో కాబట్టి ఈ స్పిరిట్స్ వీటికి సంబంధించిన విషయాలను గ్రహించాలంటే ఇది కేవలం పాలు దాగ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ప్రతి రోగము ఒక మరణ దూత ఏమంటాము పరిచారకుడు వాడు అట చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది మరణదూత యొక్క పరిచారకులు వీళ్ళందరూ ఉదాహరణకి క్యాన్సర్ అదొక మరణదూత పరిచారకుడు క్యాన్సర్ అనేవాడు అదొక జీవం అదొక జీవి హెచ్ఐవి అనేది ఒక మరణదూత పరిచారకుడు వాడు డయాబెటీస్ ఒక మరణదూత పరిచారకుడు ఇన్ఫర్టిలిటీ ఒక మరణదూత పరిచారకుడు వాడు అదే రీతిగా కిడ్నీ ఫెయిల్యూర్సే కానీ లివర్ ప్రాబ్లమ్సే కానీ బ్రెయిన్ డిసార్డర్స్ కానీ మెంటల్ ఇల్నెసెస్ కానీ స్కిజోఫ్రీనియా అంటాము మెంటల్ న్యూరాలజ్ ఏమంటాము న్యూరాసిస్ అంటాము లేక హిస్టీరియా అంటాము ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి మెంటల్ రిటార్డేషన్ అంటాము మెంటల్ ఇల్నెస్ అంటాము ఆర్టిజం అంటాము ఇవన్నీ మరణదూత పరిచారకులు వీళ్ళు వాడు ముందు పోయి మనిషిని అట్లా కించపరిచి దేవునించి దూరంగా తీసుకోబోతారు ఎందుకంటే వాడి సింహాసనాన్ని ఇంకోడొక అబ్జర్వ్ చేసుకొచ్చు అక్కడ దురాత్మక వీడు అక్కడికి వస్తే అక్కడ సింహాసనం అవుతుంది కాడి వీడిని ఎట్లా చంపాలా ఆ సత్యని గ్రహించకుండానే వీడిని పంపించేసేయాలా ఇక్కడి నుంచి ఇంత పెద్ద ప్లాన్ వాడి కాబట్టి ఇది గ్రహించకుండా ఏదో హలలిగా పాటలు పాడి వెళ్ళిపోతే కానే కాదు అది పరిచర్య నువ్వు ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఎదగకపోతే ఈ మరణదూత పరిచాలకుల నువ్వు ధర్మ లేవు అవి భయపడతాయి ఓ పలాను వ్యక్తి అంటే భయపడతాయి ఏశ్వరం అంటే భయపడినాయా లేవో చెప్పండి మమ్మల్ని ఎందుకు ను తీర్పు దినం వరకు మాకు ఇంకా టైం ఉంది కదా తీర్పు దినాంకై ముందే మమ్మల్ని మేము శిక్షించడానికి వచ్చినావా అంటాడు అంటాయి అంటే ఏశ్వర అంటే భయపడుతున్నాయి అవి పరిచారకులు నువ్వు నేను అంటే కూడా భయపడాలి ఎందుకంటే నీలో ఉన్నవాడే కదా ఏశ్వర కాబట్టి ఇవి రిలీజ్ అయినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు నువ్వు ఎక్కడ అడుగు పెడతా కూడా ఆ మరణ దూత పరిచాటలు అందరూ పరిగిపోతారు ఆ ఏ డిసీజెస్ అయి కానీ పరిపోవాల్సింది అంతే అంటే నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి నీకు ఇంకా అనుమానం ఉందంతే అనుమానం ఉందంటే నువ్వు ఆత్మలో ఎదగలేదన్నట్టు నువ్వు ప్రేరు చేసినప్పుడు నీకు డౌట్స్ వస్తున్నాయంటే నువ్వు ఇంకా ఎదగలేదన్నట్టు ఆత్మలో కాబట్టి మరణం బహు కఠినమైన క్రూరమైన జీవి అది పురాతన కాలం నుంచి ఉంది అది మొట్టమొదటిసారి మనం అక్కడ చూస్తాం ఎక్కడ కేయిని జీవితంలో కే జీవితంలో దాని తర్వాత అది ఎంతో మందిని చంపింది కదా ఆ దూత కానీ ఆయన సిలువ మరణం మీద మరణం ద్వారా మరణ దూత మీద విజయం పొందిండడు కాబట్టి ఇప్పుడు మరణంకి హక్కు లేదు దానికి అధికారం లేదు అందుకు నువ్వు కానీ ప్రభు ఒక విషయాన్ని చూపించండి ఎంతమందికి ఇక్కడ జ్ఞాపకం ఉంది ఈ వాక్యం ఎక్కడన్నా చెప్పగలరా నువ్వు శరీరీతిగా ఉంటే మరణిస్తావని ఎక్కడ చెప్పండి ఎవరైనా వాక్యం చూడండి రోమరాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ శరం ఎవరికన్నా అవకాశం ఉంటే చదవచ్చు రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యయము పదమూడవ వచనం మీరు శరీరం శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారే ఎందురు చూడండి ఇప్పుడు ఈ వాక్యం నీకు అర్థమైతే నువ్వు ఎందుకు త్వరగా చచ్చిపోతావో అర్థం చేసుకో శరీరానుసారంగా జీవించే వాళ్ళు చప్పక సస్తరణ ఉంది ఇఫ్ ఆర్ ఇఫ్ ఆఫ్టర్ ద ఫ్లాష్ యూ షాల్ డై కాబట్టి శరీర అనుసారంగా అంటే నీ శరీర కోరికలని నువ్వు నువ్వు దానికి బానిస అన్నట్టు నీ శరీరానికి నువ్వు బానిస అన్నట్టు ఆహారం చూస్తే పోతుంది నువ్వు దానికి బానిసైపోతావు నీ కండ్లకి ఏదైనా రమ్యమనే కనిపిస్తే ఫినిష్ నువ్వు బానిసమైపోతావు విలువల వస్తువులను చూస్తే నువ్వు బానిసైపోతావు సమస్తాన్ని పెంట కుప్పక చేసుకోకపోతే నువ్వు చస్తావు అనుటెంది వాక్యం ఫర్ ఇఫ్ యూ లివ్ ఆఫ్టర్ ద ఫ్లాష్ యూ షాల్ డై ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు కాబట్టి మరణ దూత నీళ్ళకి అడుగు పెట్టాలా అంటే వాడు ఏం చేయాలా నువ్వు శరీరానుసారంగా శరీరకంగా జీవించాలంటే శరీర కోరికను తీర్చుకోవాలా తినాలా త్రాగాల సుఖించాలా లోకంలోని ప్రతి కోరికను తీర్చుకోవాలా అన్ని డోర్స్ అన్నట్టు అవి ఆ డోర్స్ ఓపెన్ చేయాలనే పట పట పట అన్నీ వచ్చేస్తాయి మరణదూత పరిచారకులు వచ్చేస్తారు వచ్చేసి నీ బా నీలో ఉన్న బలినతలన్నింటి వాడు వాడుకొని వాడు అటాక్ చేస్తాడు ఈ బాడీలో బాడీ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి బాడీకి విధానం కూడా ఉంది కదా దీన్ని నువ్వు ఎట్లా పోషిస్తే అట్లా ఉంటుంది అది దానికి నువ్వు పనికిరాని ఆహారం పెడితే త్వరగా కాలిపో అది పోతుంది దాన్ని కాలం ముగించుకుంటుంది అదే మంచి ఆహారం పొందుకుంటే దీర్ఘకాలం ఉంటాం కాబట్టి వాడేం చేస్తాడు ఒక్కసారి నువ్వు వాడికి డోర్స్ ఓపెన్ చేస్తే వాడు అన్నిటి అలవాటు చేస్తాడు నేను చెడు ఆహారానికి చెడు ఆ యొక్క త్రాగుడికి రకరకాల త్రాగుడులు తాగి ఆ డ్రింక్స్ అన్ని తాగి లివర్ అయితే ఎడగొట్టుకుంటారు లివర్ చెడగొట్టుకుంటారు ప్యాన్ క్రియాస్ చెడగొట్టుకుంటారు దాని తర్వాత ఆ ఎన్నిసార్లు నేను చూపించిన మీకు త్రాగుడు అనేది కార్బోహైడ్రేట్స్ అని సైంటిఫిక్గా ఎందుకంటే అది బియ్యంతో గోధుమలతోని మొక్క తోని చేస్తారు త్రాగుడు బియర్ కానీ బిస్కీ కానీ ఇవన్నీ కాబట్టి అవి హైలీ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ అన్నట్టు అవి అంటే తీపి పదార్థం అన్నట్టు నీ నోటికి తీపిగా ఉండకపోవచ్చు కానీ కడుపులకు పోయినాక అది తీపిగా మారుతుంది అదేమవుతుంది రక్తం బ్లడ్ రక్తంలోకి వెళ్ళిపోగానే రక్తం బహు చికగా అయిపోతుంది అందుకే త్రాగుడు అలాగొట్టున్న వారికి పన్నెండు గంటల నుంచి పొద్దున్న రెండు గంటల లోపల హార్ట్ అటాక్స్ వస్తాయి చాలా మంది కేసెస్ మీరు గమనిస్తారు ఎందుకంటే వాళ్ళు లేటుకు పోయి తాగేసి తినేసి ఇంటికి పోయి అప్పుడు వండుకుంటాడు అది పన్నెండు వంటి గంటలు అవుతుంది ఆ టైంలో డైజెషన్ అయిన ఆ డ్రింక్ అంతా బ్లడ్లకి వెళ్ళిపోయి బ్లడ్ బహు చిక్కగా అయిపోయి హార్ట్ కొట్టుకోలేక కొట్టుకోలేక అది ఆగిపోతుంది అదే రీతిగా ఆ చిక్కగా ఉన్న బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళిపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి హై బీపీ ఎందుకు వస్తుందంటే చాలా మంది ఉప్పు తింటే బీపీస్ అంటారు కానీ అది తప్పు సైంటిఫిక్గా డిస్ప్రూవ్డ్ అది బీపీ ఎవరికి ఉంటుంది అంటే హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది అదొక మేజర్ కారణం అన్నట్టు తొంభై శాతము ఉన్న వాళ్ళకందరికీ షుగర్ లెవెల్స్ హై ఉంటాయి డయాబెటిక్ అనకపోవచ్చు వాళ్ళని కానీ షుగర్ లెవెల్స్ హై ఉంటాయి కాబట్టి అనేక పర్యాలు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకటే స్టోరీ చెప్తున్నా మీరు గింజలను తినడం తగ్గించాలా గోధుమలు బియ్యము ఇవన్నీ మిలెట్స్ అని చెప్తారు మిలెట్స్ తిన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చూపించిన ఈ సో ఎంతమంది కేసెస్ ఒకటిగా రెండుగా రెగ్యులర్గా తినారు మళ్ళా మిలట్స్ రెగ్యులర్గా మిలట్స్ తిన్న వారికి ఒకరికి క్యాన్సర్ వచ్చింది నేను ప్రూవ్ చేసిన అంటే నేను బయట చెప్పాను ఇవి రికార్డింగ్ డెలిట్ కూడా చేసేస్తా డెలీట్ చేస్తాను కానీ మీకొక్కరు మీకు తెలవాల చెప్తున్నా ఇవన్నీ కమర్షియల్ బిజినెస్ మోడల్స్ అన్నట్టు మీరు తినాల్సిందంతా తాజా ఆహారము పచ్చి ఆహారం ఎక్కువ శాలెడ్స్ బాగా తినేయాల శాలెడ్స్ ఇక్విప్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించేసేలా షుగర్స్ టోటలీ జీరో చేయాలి అవి అడిక్షన్స్ అన్నట్టు డ్రగ్స్ లాగా కాబట్టి ఇవన్నీ శారీరకమైన కోరికలని ఓ రీతికి చెప్పండి ప్రకృతి సజ్జంగా అదే రీతిగా శరీర కోరికలు మరి అనేకమైన ఉంటాడు గళిత రాష్ట్రపతిలో పౌలు శరీర కార్యంలో స్పష్టం లేనివని ఆయన్ని నువ్వు కాబట్టి నువ్వు బ్రతకాల అంటే ఏం చేయాలా చదువు అది మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారే ఎందురు దాని ఆత్మ చేత శరీర చంపిన ఎడలా జీవించదరు చూడండి మీరు జీవించాలా దీర్ఘకాలము అంటే ఏం చేయాలా ఆత్మ శరీర కార్యను చంపాలంట మీరు అంటే మీరు వాటిని చంపాలా చంపమంటుంది అది మీరు చంపగలరా ఇంగ్లీష్ లో చాలా ఆశ్చర్యం ఉంది బట్ ఇఫ్ యూ త్రూ ద స్పిరిట్ డూ మాటిఫై ద డీడ్స్ ఆఫ్ ద బాడీ అని ఉంది ఎవరికైనా తెలుసా మాటిఫై అంటే అర్థం ఇంగ్లీష్ పదం ఆశ్చర్యంగా ఉంది జేమ్ షాంగ్ నెంబర్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది మాటిఫై అంటే ఏం చేయాలంటే తెలుసా సిగ్గుపరచాలంట అందరు ముందు అది అసహ్యపడేటట్లు చేయాలంట నీ శరీర కార్యంలో కొంచెం కష్టమే కదా అంటే పరిశుద్ధాత్మ ద్వారా నీ శరీర కార్యంలోని సిగ్గుపరచాలంట నువ్వు ఇంగ్లీష్లో ఎట్లా రాయబడింది కానీ తెలుగులో ఎట్లా నువ్వు ఉంది అది చంపమని ఉంది కదా తెలుగులో కానీ అక్కడ అట్లా లేదు అక్కడ ఏముందంటే సిగ్గుపరచమని ఉంది Make them ashamed. Anundi. But if you through the spirit, do modify the deeds of the body. You shall live. So, then, you shall know, live, as well as child, you are living, as well as you are living in your body and you are living in your body and you are living in your body. That means, in your life, అవి జీవుల నేను ఎన్నిసార్లు నేను మీకు చూపిస్తానని ప్రతి శరీర కార్యము అదొక జీవి దళితుల రాష్ట్ర పత్రికల యొక్క గతాల్లో మనం చాలా రికార్డింగ్ స్థాయిలో ఉంటాయి అవి ఈరోజు నటు పోదలుచుకోలేదు ఎందుకు ముఖ్యంగా అంటే పర్లోపరాజ్యము ఈరోజు ఏ స్థితిలో ఉందనేదే కదా పర్యటన గ్రంథంలోని మనం ఏడవ తాల గురించి ధ్యానిస్తానము చాలా కాలం నుంచి ఆ ఏడవ తాల స్థితి ఏ రీతిగా ఉందనేదే మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఎందుకంటే మొదటి ఆరు తలలు ఐగుప్తు అషూరు బబులోను పారసిక గ్రీసు రోమా సామ్రాజ్యము మొదటి ఆరు ఏడవది పర్లక రాజ్యం ఎందుకు అంటే పౌలు పౌలుగా దాని గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగవ మనం చూసినాం ఆ విషయాన్ని ఆ జీవి ఆ యొక్క నలభై నాలుగవ వచనంలో నలభై మొదట అది ఆ జీవికి సంబంధించింది అది అది పెద్ద ఆ యొక్క నివుగ ప్రతిమ తల బంగారము దాని తర్వాత ఇత్తడి ఇనుము దాని మట్టి నాలుగవి నలభై ఒకటవ వచనానికి వచ్చేటప్పటికీ అవన్నీ ఎట్లా విడిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ప్రకృతి సహజంగా అవి విడిపోయినాయి కరెక్టే దాని తర్వాత చివరిగా నలభై మూడవ వచనానికి వచ్చేటప్పటికీ ఎవరికైనా అవకాశం ఉంటే కూడా చదవచ్చు దానిల గ్రంథము రెండవ అధ్యాయము దానిల గ్రంథము రెండవ అధ్యాయము నేను చదువుతలేండి నలభై వచనం పాతములను వేలేను కొంత మటుకు కుమ్మరి మట్టిది గాను కొంత మటునకు ఇనుపది కాను ఉన్నట్టు తమకి కనబడను గనుక ఆ రాజ్యంలో భేదములుండును కాబట్టి ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసు చివరిది చివరి రాజ్యం ఏడవది ఏడవ రాజ్యంలో భేదములుంటే అది లాస్ట్ దన్నట్టు ఎందుకంటే మనం చూపించినాం గతంలో మొదటిది బంగారము బంగారం అంటే బబులోనికి బంబులోన రాజ్యానికి సాదృశ్యము దాని తర్వాత దాని తర్వాత వచ్చింది ఏంది అది పారసీక దేశపు అదే బొబ్లోను తర్వాత షార్ట్ కాలం అది బొబ్లోను పర్ష గ్రీసు దాని తర్వాత రోమ్ కదా కాబట్టి గ్రీసు దాని తర్వాత రోమ్ రోమ్ అంటే ఇనుము ఇనుము కాలంలో పర్లోక రాజ్యాన్ని స్థాపించినట్టు మనం చూస్తాం అందుకే రోమా సామ్రాజ్యం కాలంలోనే మన ప్రభు రావడము ఫస్ట్ ఆయననే ఆరంభించండి మనం అనుకుంటాం సాధారణంగా బాప్తిజం ఇచ్చి యోహాన్ కదా పర్లోక్రాజ్యాన్ని ఆరంభించింది అని కానే కాదు మొదటిదిగా చూడండి ఏసు ప్రభుత్వాన్ని మనకి పరిచయం చేసినట్టు చూస్తాం కానీ బాప్తిజం యోహాన్ కాలంలో అది ప్రకటించబడింది అంటే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఏసుప్రభు మాట్లాడుతున్నాడు చూడండి ఏమని మాట్లాడుతున్నాడు పరిసేలు వచ్చినప్పుడు ఇరవై నాలుగు అంశంలో ఆ మాట విని వీడు దయ్యంలకు అధిపతి బయల్ జబూలు వలననే దయ్యంలను వెలగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనే రీ పరిసేలు జడ్జిమెంట్ అన్నట్టు ఏసుప్రు గురించి ఈయన దయ్యంలకు అధిపతి అని కాబట్టి ఈరోజు కూడా అంతే కదా ఫస్ట్ టైం వాడికి మనం చెప్పే బోధ ఎట్లుంటుంది చెప్పండి కొన్ని సంవత్సరాల నుంచి ఒక చర్చలో వాక్యం విన్నాడు ఒకటే విధానమైన వాక్యం విన్నాడు సడన్లీ ఈ బోధకు వస్తే వాడు ఎట్లుంటది వాడి పరిస్థితి అనుమానము అది దయ్యం అన్నట్టు ఒక జీవి అందుకే నవి విశ్వసించుడి అనేవాడి దేవుడు విశ్వసించుడు అనేవాడు ఎందుకంటే దాన్ని తరమండి అర్థం విశ్వాసం అంటే దాన్ని తరమండి అన్నట్టు ఆ దయ్యాన్ని తరిమితే విశ్వాసం అనే జీవి నీలోకి వస్తుంది అదొక జీవి ప్రతిదీ ఒక జీవన్ని మీకు ఎన్నిసార్లు రుజువుపరుస్తున్న వాక్యాల ద్వారా ఇరవై ఐదో నుంచి తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరుధంగా వేరుపడిన ఏ పట్నమైనా ఏ ఇదైనా నిలవదు కాబట్టి సాతాను సాతాను వెలగొట్టినడలా తనకు తానే విరోధిగా వేరుపడను అట్లయితే వాడి రాజ్యం ఎలాగ నిలచను ఆయన సీక్రెట్స్ అన్ని చూపిస్తున్నాడు సైతాను రాజ్యం ఎట్లా ఉంటుంది అనేసి చూపించేసి నిరచు ఇరచని కదా ఎప్పుడో చూపించింది మనం చూస్తున్నాం బిరజ్ సైతాను సైతాను అంటే రెండున్నాయి అవి తనకు తానే విరుద్ధంగా వేరుపడను అట్లయితే వాణి రాజ్యం ఎలాగో నిలిచను ఇరవై ఏడవ నేను బయల్ జబ్బులు వలన దయ్యంలను వెలగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వారిని వెలగొట్టుచున్నారు ఆశ్చర్యం కదా అయితే జేమ్స్లాంగ్ నంబర్స్ లో బయల్ జబూలు గురించి మాట్లాడుతున్నాడు బయల్ జబూలు అంటే రెండు గుణగణలు ఈ దయ్యానికి మొదటిది తిండి వ్యామోహం కలిగిన వాళ్ళ గుణగణం అంటే అది బయలు జబ్బులు అంటే తిండి వ్యామోహం అంటే ఎప్పుడు తింటూనే ఉంటుందంట దాని గుణగణం అంట ఆ దేవత గుణగణం బయల్ తిండికి ప్రాధాన్యత ఇచ్చే దేవత అంతే ఫస్ట్ అట్లా చెప్పాలంటే రెండవ అది అసూయత గుడిన జీవితం బయలు రెండు గుణగాణాలు ఉంటాయంట తిండి ఒకటి అసూయ అంటే మొత్తం నేనే తినాల ఇంకొకటి తినద్దు ఎవడన తింటుండంటే అసూయ అది అన్నట్టు దాని గురుగన అయితే వాళ్ళు వాళ్ళు ఆ రీతిగా ఆ దయ్యం వలన ఆ బయల్ జబ్బుల వలన దయ్యం వెలగొడుచున్నారు అనండి ఎవరికి చెప్పాలంటే బయలు జబ్బులు కూడా సైతానే లూసిఫరే అన్నట్టు వాడికి అసూయ ఉండే కదా దయ్యం నేను నేను బయల్ జబ్బులు వలన దయ్యం వెలగొట్టుచున్న ఇడలా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెలగొడుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పులై ఉ చూడండి ఆశ్చర్యం కదా ఎవరు ఎవరిని తీర్పు తీస్తారు యుగ సమాప్తిలో ఇరవై ఎనిమిదవ వర్షంలో దేవుడు మాట్లాడతాడు దేవుని రాజ్యం ఎట్లా వచ్చింది లోకంలో ఫస్ట్గా చూడండి రోమా సామ్రాజ్య కాలంలో ఏసు మాట్లాడుతున్న మాట ఇది దేవుని ఆత్మ వలన నేను దయ్యంలోనే వెలగొట్టుచున్న ఎడలా కొంచెం అక్కడ నేను పాస్ చేస్తున్నా ఫుల్ స్టాప్ పెడతలేను దేవుని ఆత్మ వలన నేను దయ్యంలను వెలగొట్టచున్నాడల్లా అంటే మనకు తెలుసు దీవుని యొక్క ఆత్మ ఉంటేనే కానీ దయ్యంలను వెలగొట్టలేవు అని అందుకో నీకు పరిశుధాత్మ అవసరం ఏడు ఆత్మలు మనకి అవసరం ఆ బోధ మనకి ప్రారంభించలేదు ఎప్పుడు నేను చూపించలేదు దీర్ఘంగా ఒక మనొక దినం సీరియల్ గా ప్రతి ఆత్మకు సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను బ్రీఫ్గా చూపించిన ఎక్కడ నేను గతంలో రెండు మూడు సర్పాంతులలో కానీ డీటెయిల్ ఎప్పుడు మనం పోలే ఆ ఏడు ఆత్మలు దేవుని యొక్క ఏడు ఆత్మలు ఏడు కనులు ఏడు సంఘాలు అన్నీ ఒకటే కాబట్టి ఆ ఏడు ఆత్మలకు సంబంధించిన బోధ త్వరలోనే నేను దాన్ని ఓపెన్ చేస్తాను ప్రార్థనా మనం ఉండాలి ఇవన్నీ తెలుసుకొని కూడా ఎందుకంటే ఇవన్నీ రిలీజ్ అయ్యే టైంకి నువ్వు శరీరానుసారంగా జీవిస్తే ఫినిష్ ని కనిపోయినట్టే అవకాశాలు మళ్ళీ ఎప్పటికొస్తుంది ట్వంటీ ఇయర్స్కి వస్తుంది అప్పటికి అయిపోయింది టైం కాబట్టి దేవుని ఆత్మ వలన నేను దయ్యం వెలగొట్టుచున్నాను వలన కాదు అని చెప్తున్నాడు దేవుని ఆత్మ వలన నేను దయ్యంలో వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ గద్దకు వచ్చి అక్కడ స్టార్ట్ అయింది పర్లకు రాజ్యం ఇరవై తొమ్మిదవ వర్షంలో దేవుడు మాట్లాడతాడు ఒకడు మొదట బలవంతుని బంధింపన ఎలాగో బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు నీకు ఇచ్చి నీకు సీక్రెట్ చూపిస్తున్నాయి డైరెక్ట్ చెప్పాడు కదా నువ్వు దోచుకోవాలని చెప్తున్నాడు వాడి సామాగ్రి ఎవరి సామాగ్రి బలవంతుని సామాగ్రి ఇంతకాలం వాడు బలవంతం చేసి నీ సామాగ్రి దోచుకున్నాడు ఇప్పుడు నీకు టైం వచ్చింది నువ్వు ఉల్టా దోచి పోవాలి వాళ్ళ దగ్గర నీ ఆస్తులు తీసుకోండు నీ ఆరోగ్యం తీసుకోండి నీ కుటుంబం తీసుకోండి నీ పిల్లల్ని తీసుకుంటూ అన్ని నీ శాంతి సంబంధాన్ని నీ బాల్యాన్ని తీసేసుకున్నాడు వాడు నీ యవన కాలం తీసుకున్నాడు నీ చదువులు తీసేసుకున్నాడు నీకు అన్ని నీ దగ్గరికి అన్ని దోచుకున్నాడు వాడు ఇప్పుడు టైంలో పోయి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని లగ్గొచ్చుకోవాలా వానింట్లో చొచ్చి వాటి సామాగ్రిలో దోచుకోవాలా నీ లోకం అంతా బలవంతంగా పరిపాలించబడుతుందని మీకు తెలుసు అంత అబద్ధమే ఎందుకంటే మనకి ప్రవే చూపించే ప్రాణంగా చివరికి వచ్చినప్పటికీ ఏ రీతిగా జీవిస్తుంటారు భక్తిహీనులు ఎట్లా జీవిస్తారు పరి అపంగా జీవించారు ఎట్లా జీవిస్తుంటారు నీతిమంతులు ఎట్లా జీవిస్తారు పరిశుద్ధులు జీవిస్తారు జీవించమని కాబట్టి బలవంతం చేసి జీవించే వాళ్ళు బలవంతం చేస్తారంటారు వాళ్ళ లైఫ్లో కానీ నువ్వు వానింట్లో చొచ్చి వాడి సామాగ్రిని దోచుకోవాలని చెప్తుంది వాక్యం ఇదే మన పరిచర్య కదా గొప్ప జన అందరు అందరూ బంధించబడ్డారు వాని చేతిలో నువ్వు వారిని లాక్కొని రావాలా అదే పరిచర్య అదే రీతిగా బాప్తిజం యోహాను కూడా ఆ విషయాన్ని మనకి జ్ఞాపం చేసిండు పర్లోక రాజ్యము సమీపించినది అని కాబట్టి మారు మనసు పొందండి ఎందుకంటే అది సమీపించింది ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది భూమి మీదకి వచ్చేస్తుంది మన మధ్యలో ఉండబోతుంది మనం అందులో ప్రవేశించకపోతే శాశ్వతంగా మనం అవకాశం కోరుకుంటాం ఎందుకంటే పర్లుగు రాజ్యాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు అడుగు ఈ భూమిని విడిచిపెట్టినాక ఆ ఆ పరమ ఏరుశల్యంలో నువ్వు ఎవరు పెడతారు ఎవరు పెట్టరు కూడా వాక్యం ఎవరు సరాసరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు ఎవరు బయటనే ఉండిపోతారని కూడా నేను చూపించిన పర్లోకి నువ్వు బయట ఉంటే అని అర్థం ఉందా కాబట్టి ఈరోజు పర్లక రాజ్యాన్ని వాడు ఎంతగా మోసగించే మీకు చూపిస్తాను మొత్తం తారుమారు చేసేసేడు వాడు అనేష్ ఎవరు మిమ్మల్ని మోస కూర్చున్నట్టు గలతి సంఘాన్ని కాబట్టి పౌరులకు ఆత్మ నీలో ఉంటే నువ్వు వీటిని ఆయన ఆయన ఆయన రాసిన ఆ ప్రతి నువ్వు బహుదీర్ఘంగా చూసి అర్థం చేసుకోగలవు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మీకు ఆ యొక్క పర్లవ రాజ్యాన్ని ఒక కొన్ని మరికొన్ని మీకు చూపించేసి క్లోజ్ చేస్తున్నాం వచ్చే వారానికి మటుకు ఇది క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఏడవ తల తర్వాత ఎనిమిది రావాలా అని ఉంది అక్కడ ఎనిమిది వచ్చినాక కొంతకాలమే దాని తర్వాత ఎనిమిదవది వస్తుంది అంటే కొంతకాలం అంటే మీరు అర్థం తీసుకోవాలి ఎంతకాలం అనండి ఎనిమిదవది వస్తుంది ఎనిమిది కూడా కొంతకాలమే ఉండి అది శాశ్వతంగా మరణానికి నరకానికి పోతుంది కాబట్టి అది ఎనిమిదవది ఏంటి అనేది రెడీగా ఉండండి మీరు అది వచ్చే వారం నేను ఓపెప్ చేస్తాను దాంతో పదిహేడవ అధ్యాయం ఆల్మోస్ట్ ముగించినట్లే మనం పద్దెనిమిదవ అధ్యాయానికి మనం అడుగు పెడతాం పద్దెనిమిదవ అధ్యాయం పెట్టినామంటే చాలా క్విక్గా అయిపోతుంది ప్రకటన కలుద్దాం ఎందుకంటే పద్దెనిమిది దాటినామంటే ఇంకా పర్లోక రాజ్యాన్ని చూస్తాం మనం పర్లోకంలో ఎట్లా ఉంటుంది దేవుణ్ణి మందిరాము పర్లోకం ఎట్లా ఉంటుంది అనేది మనకు ఆశ ఉండాల ఎందుకంటే మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి అన్నాడు అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్షున కూర్చొని వాక్యం కాబట్టి పర్లోక రాజ్యం పైనన్న వాటిని వెతకాలన్నాడు అంటే అక్కడ పోతేనే కదా నువ్వు వెతకేడు కిందికి ఎట్లా వెతుకుతావు ఫస్ట్ పాయింట్ అక్కడ పోవాలా పోయి భూతద్ద తీసుకొని వెతకాలా చీకట్టు ఉంటుంది బాగా మరి ఆ చీకట్లో పోయి నువ్వు వెతకాలా ఎట్లా కనిపిస్తుంది చీకట్ల నీ నీవే ఒక దీపంలాగా తయారవుతుంది అక్కడ అడుగు వెలుగు కనిపిస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడ అడుగుపెట్టావా వెలుగు అయిపోతుంటుంది ఎందుకంటే ప్రభుని ధరించుకున్నావు కాబట్టి ఆయన లోకానికి వెలుగు కాబట్టి నువ్వు ఈ లోకానికి వెలుగు ఇప్పుడు నువ్వు ఆక యొక్క చీకటి ప్రాంతాలకు పోయినప్పుడు నిన్ను చూస్తే అవి పోలేదు ఎందుకంటే ఇది వెలుగు అది భరించలేవు అన్నట్టు ఒకప్పుడు వెలిగించబడ్డాయి పడిపోయినాయి చీకటి అయిపోయినాయి ఇవి అసాధ్యం ఇంకా మారవు కాబట్టి అవి అందుకే పరలోక రాజ్యాన్ని మోసగించిన ఈరోజు అబద్ధ బోధలతో రకరకాల డినామినేషన్స్తో మొత్తం చెత్త చెత్త తయారైపోయి ఈ సత్యాలు గ్రహించకుండా ప్రభు పర్లోవరాజం వస్తుంది ఎదుర్కొని రమాంతంగా ఎంతబడతాను అని ధీమాగా కూర్చున్నారు అన్నట్టు కానీ పర్లోవరాజం ఎట్లా ఉంది అన్న విషయాన్ని మటుకు ఏసు ప్రభు మనకి ఉపమాన కృతిగా చూపించాడు గతంలో ఒకటి నేను చూపించిన ముఖ్యంగా చూడండి మత్యస వార్త పదమూడవ అధ్యాయం ఏసు ప్రభు ఒక విధానం నేర్పిస్తారు మనకి మత్యస వార్త పదమూడవ అధ్యాయంలో విత్తువాన్ని గురించిన ఉపమానం ఫస్ట్ ఉపమానం ఇదే పర్లోవరాజానికి సంబంధించిన బోధలో ఫస్ట్ ఉపమానం ఇదే విత్తు వాని గురించి ఉపమానం కాబట్టి అది మతేశ్వార్త సువార్త అదేమో మొదటి ఇరవై మూడు వర్షాలలో రాయబడ్డాయి అన్నట్టు అయితే ఆయన చెప్పేసినాడు కానీ శిష్యులకు కూడా అర్థం కాలే అవి పదమూడో అధ్యాయాలు మనం చూస్తాము ఆయన సముద్ర తీరం కూర్చున్నాడు బహుజనం వచ్చినారు అప్పుడు బహుజనం అన్నప్పుడు గొప్ప జన సమూహం అని అర్థం చేసుకున్నాం మీరు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన ధోనీకి కూర్చున్నాను జన్లందరూ ధరిగి నిలిచిండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను ఎట్టనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుండగా కొన్ని విత్తనంలో త్రోగ ప్రకారం పడను పక్షులు వచ్చి వాటిని మింగివేశాను మరికొన్ని చాలా మన్నులేని రాతి నేల మీద పడను అక్కడ మన లోతుగా అవి వెంటనే మంచాను కానీ సూర్యుడు ఉదయించి అవి మాడి వేర్లేనదని ఎండిపోయాను మూడవది కొన్ని ముళ్ల పొదలో పడను ముండ పొదలు ఎదిగి వాటిని త్రొక్కి వేసినాయి అణిచివేసినాయి నాలుగవది ఎనిమిదవ వచ్చిన కొన్ని మంచి పడను ఒకటి నూరంతలు గాను ఒకటి అరవదంతలు గాను ఒకటి ముప్పదంతలు గాను ఫలించాను నాలుగో గుంపులో మూడు రకాల గుంపులు ఉన్నాయను న్న్న్ విషయం జ్ఞాపం చేస్తుంది న్న్న్ అక్కడ చెవులు గలవాడు వినుగును కాక వినుగాక అంటున్నాడు అంటే ఎందుకు చెప్పింది చెప్పండి ఆత్మీయ చెవులు నీకు ఉండాలా ఇవి గ్రహించాలంటే కాబట్టి చెవులు గలవాడు వీటిని వినును గాక అయితే తర్వాత శిష్యులు వచ్చారినప్పుడు ఎందుకు వాళ్ళతో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అంటే వీళ్ళకేం అర్థమైనట్లు ఎందుకు వారితో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నవారిని అడగా అనే వాళ్ళతో ఇట్లా నేను పర్లుక రాజ్య ఎరుగుటకు మీకు అనుగరించబడింది కానీ వారికి అనుగరించబడలేదు అంటే ఏసులను వెంబడించే వారికి తప్పక ఇవి అర్థమవుతాయి అంటున్నాడు వెంబడించని వాడికి అర్థం కావట్టున్నాడు పన్నెండో ప్రశ్నకి వచ్చేప్పటికి ఛాన్సాలు మనం కలిగిన వానికే ఇయ్యబడను కాబట్టి ఎంతగా సత్యాన్ని గ్రహించిన ఆసక్తి చూపిస్తే అంతగా నీకు వాడికి సమృద్ధి కలిగను లేని వానికి కలిగినది వానికి ఇద్దరిని అది గొప్ప జనసేన అంతా మరియు వారు చూచి చూడరు వినచుండయు వెనకయ్యూ గ్రహింపకు ఉన్నారు మళ్ళీ ఎప్పుడు చండి ఎందుకు పోతున్నారు అది గొప్ప జన సమయం యొక్క వారు చూస్తారు కానీ చూడ మరియు చూచి చూడరు వినచుండయు వినకయ్యూ గ్రహింపకయ్యూ ఉంటారంట ఇందు నిమిత్తము నేను ఉపమా రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కనురాలను చూచి చివరాల విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందినట్టు వారి హృదయం ఎట్లా ఉందంట క్రోగినది వారి చెవులు వినుటకు మద్దములు వారు తమ కనులు మూసుకొని ఉన్నారు బయటికి భక్తి శక్తిని ఆశ్రయించిన జీవితం అన్నటిది పాధన వర్షణకు వచ్చేప్పటికీ లక్షణ అనుబంధాలు వాళ్ళని జీవితం ఎట్లుంటుందని చెప్తున్నారు అయితే మీ కనులు చుచ్చినవి కనుక అవి ధన్యం మీ చెవులు వినిచినవి కనుక అవి ధన్యం అంటే మీ కన్ను ఒక జీవి మీ చెవు ఒక జీవి అని చెప్తున్నాడు అక్కడ నాకు ఇది పదిహేడవ వచనం చూసినప్పుడల్లా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ పాత నిబంధన భక్తులు గొప్ప గొప్ప ప్రవక్తలు ఈ ఏసీ ప్రభు చెప్పే మాటలు వినాలని ఎంతో ఆశతో కనిపెట్టుకున్నారు కానీ వాళ్ళకి ఆ అవకాశం దొరకలే ఈ మర్మంలో క్రొత్త నిబంధన బోధలు వినాలన్న ఆశ ఉండేటట్ట వాళ్ళకి అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు విను వాటిని వినగోరియో వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను శిష్యుల హృదయాన్ని అర్థం చేసుకుంటాను ఎట్లా గొప్ప జనసమూహం అర్థం చేసుకోలేదు మీరు కూడా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నా మర్మంలని ఎట్లా అర్థం చేసుకోవాలా అని ఏసు ప్రభు యొక్క విధానాన్ని నేర్పిస్తుంది చూడండి వింత వారిని గురించి ఉపానుభావం ఎవడనైనా రాజ్యములు గుర్చిన వాక్యము విని అంటే పలువురు సంబంధించిన వాక్యం విని గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో వింతబడిన దానిని ఎత్తుకొని పోవును అంటే ఒక పక్షి పక్షులు వచ్చి ఎత్తుకొని అంటే పక్షులని దుష్టులతో పోల్చిండు దేవుడు మనకు తెలుసు ఎవడవాడు తేళ్లని పొడుచుకునేడు అన్నట్టు పక్షులు అంటే ఈ పొడుచుడు కాటేశుడు ఇవన్నీ తేళ్ల గుంపుకు సాదృశ్యమని కాబట్టి తేళ్ళు ఏం చేస్తే నీ హృదయంలో ఏమన్నా వాటిని లాక్కం పోతూ ఉంటాయి వాటి పని అన్నట్టు ఇవి ఇంకో రీతికి చెప్పాలంటే ఇవి మానిటరింగ్ స్పిరిట్ కూడా అంటాం అన్నమాట తేళ్ళని అయిపోయి సర్పాలకు చెప్తా ఉంటాయి వాడు ఇక్కడ వీడు అక్కడ వీడు అటు పోతుంది ఆ ఊళ్ళకి పోయి సేవ చేస్తుంది ఈ ఊళ్ళో పోయి సేవ చేస్తుండతుంది ఎరగ పోతుంది చెప్తూ ఉంటాయి అన్నట్టు అందుకని నీ మానిటరింగ్ స్పిరిట్ని గద్దించాలా నా ఇంట రాకపో ఏ కృష్ణ నీకు తీర్పు తీర్చాల్సి వస్తుంది దాని తీర్పు దినం రాకముందే నేను తీర్పు తెచ్చాల్సి వస్తుంది కొన్నిసార్లు కోపంలో వాటికి మరణాన్ని నేను అప్పగిస్తూ ఉంటాను ఏసు పురుషు నేను క్షేపిస్తున్న భరించలేక కోపం మనిషి చూపించం కదా కాబట్టి మొదటి గుంపు వాళ్ళు వింటారు కానీ ఏమవుతుంది ఎందుకంటే చూడండి త్రోవపక్కన పడినప్పుడు పక్షులు వచ్చి దిగివేసినాయి కాబట్టి ఈ ఇక్కడ మనం చూస్తున్నాము పంతొమ్మిది దశలో ఎవడనైనా రాజ్యమును గురిసిన వాక్యము అంటే విత్తనమే వాక్యం కాబట్టి అందుకే నాకు మన ఎంతగా విత్తనాన్ని నీ వృధాలో నాటుకుంటే నీకు ఫలం ఫలం ఉంటుందని నువ్వే సంపూర్ణంగా వాక్యంగా మారాలో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంట రాజ్యం వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును ద్రోవ ప్రక్కన వీడే కాబట్టి రెండు లేయర్స్ ఇది ఒకటి ఏమంటే విత్తనం అనేదే వాక్యం అంటుండడు విన్నవాడు కూడా విత్తనమే అంటున్నాడు ఇది మీరు ఎక్కడైనా రాసుకోవాలా మళ్ళా నెక్స్ట్ టైం చదివితే మీకు ఉంటుంది అది మైండ్లో ఫిజికల్ లేయర్లో వాక్యము స్పిరిచువల్ ఎయర్ లో వాక్యం విత్తబడిన వాడే వీడే కాబట్టి వాడే వాక్యం కాబట్టి నీ హృదయంలో వాక్యం అంటే నువ్వే వాక్యం అవుతా ఉంటుంది ఈ ఉపమానం కానీ తిరువపక్కన విత్తబడిన వాడు వీడే ఎందుకు పక్షులు వచ్చి వెతుకొమ్మని దుష్టులతో పోల్చిండి రెండో కుంపచి రాతి నిలైన విత్తబడిన వాక్యంను విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించుకోవడానికి ఆ టైంకి మంచిగా అనిపించింది చర్చలకు వెళ్ళిపోయేటప్పుడు మాయమైపోయింది సోమవారం నుంచి శనివారం వరకు పరిగెడతాలి కదా లోక జీవన విధానం అయితే అతనిలో వేరులేనందున రెండవ గుంపేది అతడు కొంతకాలం నిలిచును కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైన కలుగు కానీ అంటే విడిచిపెడతాడు అని అర్థం అభ్యంతరం వచ్చిందంటే పోయినట్టే విశ్వాసం పోవాలని ఉంది బ్రదర్ కానీ అంటారు కానీ అనగానే అభ్యంతరం అన్నట్టు నాకు సేవ చేయాలని ఉంది బ్రదర్ కానీ అంటారు ఫస్ట్దే కరెక్ట్ సెకండ్దే అబద్ధం అన్నట్టు ఫస్ట్ వచ్చడం కరెక్ట్ నేను చేయాలనే ఉంది బ్రదర్ కానీ నాకు వీక్నెస్ బ్రదర్ నాకు నడువు నొప్పి బ్రదర్ నాకు తలనొప్పి బ్రదర్ నాకు కాళ్ళు నొప్పి బ్రదర్ నేను చేయలేను బ్రదర్ నేను ఎక్కువ బ్రదర్ ఈ ఎండ పడదు బ్రదర్ నాకు వర్షం పడదు బ్రదర్ చల్లి పడదు బ్రదర్ నేను ఎక్కువ దూరం బ్రదర్ ఆయాసం వస్తుంది ఇప్పుడు చెప్పండి ఇవన్నీ ఏ దూతలు నీకు సొడ్డులు పెట్టిన దూతలన్నీ మరణదూత అనుచరులు పరిచారకులు వాళ్ళు నీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ నువ్వు బలం పొందుకోకపోతే ఆ మరణదూత పరిచారకుడు మరణం దూతన్ని ఆహ్వానిస్తాటడు నేను స్థాపించుకున్న వీడి జీవితంలో ఇప్పుడు నువ్వు రా వాడు చెందంటే నిన్ను ఎవ్వరు కాపాడలేడు ఫినిష్ అన్నటువంటి అది కొన్ని వేల సంవత్సరాల చిన్న దూత అది మరణ దూత వాడు వచ్చిందంటే ఇంకా ఎవరు వాడిని ఆపలేరు డాక్టర్స్ అంటారు నా వల్లా కాదు అంటారు మా పని అంటారు కావటం వాడికి ఇవ్వద్దు మనం అవకాశం అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మీయ స్థితిలో మీరు ఇంకా ఎంతగా ఎదగాల ఎక్కడున్నారో చూసుకోండి అని చెప్పడానికి ఇవన్నీ నేను రిలీజ్ చేసుకుంటున్నా నువ్వు వాక్యం విన్నప్పుడు శ్రమ హింస ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మనం ఎంతగా పొందుకోలేదు ఎన్ని ప్రాంతాలు ఎన్నోసార్లు శ్రమలు వచ్చినాయి ఒకసారి కోట్నీకి వచ్చారు ఒకసారి స్వీకరించలేవదో చెప్పకండి పోండి అన్నారు పోయినా సైలెంట్గా వెళ్ళిపోయినాం వినకండి వినకంటే అమ్మా కనీసం మందులనే తీసుకొని పోండి అంటే కూడా తీసుకోలేకపోతాం మనం ఫ్రీగా తీసుకొచ్చినమ్మా మందులు మీకు మంచడానికి అంటే మీ మందులు మాకు వద్దని కొందరు అయితే కొంతమంది ముందుకు వచ్చి తీసుకొని పోయినారు మందులు అట్లయినాయి కొన్ని గ్రామాలలో మూడో గుంపు ముళ్ళ పొదలో విత్తబడినప్పుడు వాక్యం విలువాడే కానీ గ్రహిం ఐహిక విచారమును ధన చూడండి ముళ్ళ పొదల్లో పడితే ఎట్లుంటాయి అంటే ఐహిక విచారము అనేది ముండ్లు ధన మోహము ముండ్లు అనేది చెప్తున్నాడు మీరు అర్థ చేసుకుంటారా ధనము ధన మోహము అంటే ధనము ధనము కాదు ధన మోహము ముళ్ళుతో పోల్చాడు ఐహిక విచారము అంటే ఈ లోకానికి సంబంధించిన బ్రతకాలి నేను అనేది కొన్ని కొన్నిసార్లు నీ జీవితము నీ ఉద్యోగాలే నీకు ముళ్ళు లాగా నీ ఇంటి సమస్యలు నీ ఇంటిని గురించిన ఆశ అంటా చూసినావా ఈలోకాతీతమైన ఇల్లు అది దాన్ని చిన్నాలు వేసుకోవాలా రంగులు వేసుకోవాలో తుడుచుకోవాలి ఉదయం చేయంత్రం వరకు ఏం పని ఇంకా లేదు అయిపోయి అవన్నీ చేసుకుంటే పడికి కలిసిపోతే పండుకుంటావు నిద్రనే ఒక రకమైన దేవద దేవతనేమో నిద్ర ఒక దేవతనేమో అదొక జీవి నేను పట్టి నేను గాణేంజలు నడిపిస్తుందేమో కొంచెం కష్టమే కదా కాబట్టి ఈరోజు చర్చ సిస్టమ్ ఎట్లుందనేది ఏడవ ఏడవ తల ఎట్లా ఉందనేది చెప్తుంది ఈ తల మృగంలో నుంచి బయటకు వచ్చింది అంటే ఈ మృగము ఏడవ తలని కూడా కబ్జ చేసుకుంది ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని కబ్జ చేసుకుంది ప్రకృతి సజ్జంగా అవి కానీ ఆత్మలో తెలుసు ప్రతి తలలో మూడు గుంపులు ఉంటాయి మనకి ఏంటంటే మూడు గుంపులు సరకొండు తేళ్ళు గొప్ప జన సమూహం కాబట్టి అన్ని ఒకటే శరీరంలోకి వచ్చిన తలలు ఒక్కనొక దశలో ఉన్నాయి నటు ఒక్కొక్క కాలంలో రెండు వేల సంవత్సరాల నుంచి ఈరోజు వరకు చర్చలో ఈ మూడు గుంపులు నేను మనం ఎన్నిసార్లు చూసినాం కొనతి రాష్ట్ర పథకలు చూసినాం రూల్ రాష్ట్ర పథకలు కనిపిస్తుంటాయి గుంపులు పత్రికలలో కూడా సువార్తలలో కాకుండా పత్రికలలో మనం చూసినాం సరే ప్రాణాదం అయితే బాహటంగా కనిపిస్తుంటాయి మనకి ఇవన్నీ అయితే మంచినెలను విత్తబడిన వాడు వాక్యములు విని గ్రహించివాడు గ్రహింపు అనేది ఒక జీవి ఆ సహాయం మనకు అవసరం లేకపోతే కొందరు ఎంత చదివినా నాకు జ్ఞాపకం ఉంటలేదన్నా ఎంత నాకు అర్థం కావట్లేదంటారు కాబట్టి మంచి నేల అంటే నీ హృదయాన్ని మంచిగా చేసుకోవాలా అని ఎన్నిసార్లు నేను చూపించిన కూడా వాక్యం పరమ కుమారి కాళ్ళ జీవితం నీవు ఒక మటితో పోల్చబడింది కదా ఎందుకంటే మటిని మన శరీరాలను మట్టి నుంచి తీసిండు ఈరోజు సైంటిస్టులు మట్టిల్ని మట్టిల నుంచి మాంసం దీనికి ప్రయత్నిస్తున్నారు కానీ అంతా ఫెయిల్ అయినారు అన్ని ఎక్స్పిరెంట్స్ ఫెయిల్ అయినాయి ఒక ఏ తండ్రి తప్ప ఎవరు కూడా మట్టి నుంచి మాంసంని బయట దియలేరు మట్టి నుంచి ఎముకలు నరాలు మాంసము కంప్లీట్ శరీరము తండ్రి ఒక్కటి తప్ప ఎవరు చేయలేకపోయింది సృష్టిలో కానీ ఇప్పుడు డాక్టర్ సైంటిస్టులు చాలా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మట్టి నుంచి తీశారు కాబట్టి ఈ శరీరంలో కార్బన్ నైట్ర కార్బన్ హీలియము హైడ్రోజన్ ఈ మూడే ఉంటాయి మేజర్గా అవి కార్బన్ హీలియం హైడ్రోజన్ భూమిలో కూడా ఉంటాయి వాటిని తీసి చేయొచ్చు కదా మాంసం అవి తీయగలుగుతున్నారు కానీ మాంసం చేయలేకపోతున్నారు శరీరం చేయలేకపోతున్నారు చెయ్యడానికి వీలేదు ఎందుకంటే ఏ రోజు చేస్తారో ఆ రోజు వాడికి దేవుడు అవసరం ఉండదు ఆ రోజు నుంచి నేనే దేవుడు అంటాడు కాబట్టి దేవుడు ఇవ్వలేదు అవకాశం ఇవ్వడు కూడా వారికి ఒక రక్తకు చుక్కని ఇంతవరకు ఎవరు తయారు చేయలేకపోయినాడు సృష్టిలో ఏ సైంటిస్ట్ తయారు చేయలేకపోయినాడు పోతున్న ప్రాణాన్ని ఎవడు కాపాడలేడు ఏ డాక్టర్స్ కాపాడలేరు కాబట్టి మంచి నేల జీవితాన్ని మంచి నేలగా తయారు చేసుకోవాలా అంటున్నాడు ఇది కేవలము చూడండి మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించి వినాలా వినాలా గ్రహించాలా రెండు దశలు అవి అటి వారు సఫలులు అవుతారంట ఎక్కడ పోయినా కానీ సఫలవుతారంట వాళ్ళు ఎందుకంటే విని గ్రహించారు కాబట్టి అంటే గ్రహించారు కాబట్టి పాటించగలం అన్నట్టు అది పాయింట్ ఆడ సఫలత పాటిస్తేనే వస్తుంది అటివారు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించిన కాబట్టి ఎంత లక్ష నలభై మంది అయితే అందులో కూడా మూడు గొంపులు ఉన్నాయని చెప్తుంది వాక్యం కానీ నేను అంత డీటెయిల్గా నేను ఇప్పుడు పోను కూడా అందులో నువ్వు నూరంతలుగా ఫలించాలని అడిగే ఈ పరిచయం యొక్క ఆసక్తి ఎందుకంటే నూరు చెప్ప ధాన్యం కదా నువ్వు హండ్రెడ్ నువ్వే వాక్యం కాబట్టి నువ్వు ఫలించకపోతే ఎట్లా ఎప్పుడైతే ఆ మీద తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించనున్నాడో నాకు అప్పుడే మైండ్ ఓపెన్ అయిపోయిపోయింది ఇన్ని సమచాలు ధ్యానించిన నీ వాక్యాన్ని ఎన్ని చెప్తుంటే విన్నాను కానీ ఎప్పుడు ఓపెన్ కాలేదు నేను ఎందుకు ఎప్పుడు ఓపెన్ అయితే అని నీ ఆత్మని నీ ప్రాణాన్ని నీ శరీరాన్ని తండ్రికి అప్పగిస్తావో మృత్యు దేవతకి నువ్వు దొర్గవు నువ్వు సావవు అందుకని రాత్రి ప్రార్థన చేసేవాళ్ళని చేస్తాను చేస్తాను అయినా ఇవి అటాక్ చేస్తే నేను ప్రతిరోజు అటాక్ చేస్తాను ఉంటాయి ఆ కోపంలో నేనేం చేస్తాను వాటికి మరణానికి అప్పగించేస్తుంటాను అభినాల తప్పదు అభినాల దాని తర్వాత మీరు మనుష్యం అయిపోతుంది మరి కొన్ని వస్తాయి వాటికి చెప్తాను దాని తర్వాత కొన్ని ఏమంటే అక్కడ పోతే వేస్ట్ వాళ్ళు అనవసరంగా వాడు తీర్పు తీరుస్తూ ఉంటాడు మనల్ని మనం వాడు పోయిన వాడిని సతహిస్తాం చంపని పోతాం కానీ వాడేమో తీర్పు తీరుస్తుంటాడు మనమేమో శాశ్వతం ధరకా గెలిపోతున్నాం ఇంకా టైం ఉండగానే పంపించేస్తున్నాడు మనల్ని నీ నోటి మాట అంత శక్తి ఉంటుంది మనం ఎన్నిసార్లు చూస్తున్నాం నువ్వు ఫలించాలా సమృద్ధిగా ఫలించాలా తర్వాత ఈరోజు నేను సీక్రెట్ ఓపెన్ చేసిన మీకు ప్రతి మరణం ప్రతి రోగము ఒక దేవత డయాబెటీస్ అనేది ఒక దేవత ఇప్పుడు మీ ఇంట్లో చెప్తే మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు నైట్ కానీ నా బాధ్యత చెప్పాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా అవకాశాలు ఉండకపోవచ్చు నాకు ఇవన్నీ చెప్పడానికి హెచ్ఐవి ఒక దేవత జాయింట్ సెల్ ట్యూమర్ ఒక దేవత క్యాన్సర్ ఒక దేవత ఎప్పుడైనా చూసినా మీరు ఇంటర్నెట్లో చూడండి క్యాన్సర్ బొమ్మ ఆశ్చర్యపోతారు హెచ్ఐవి బొమ్మ అని చూడండి ఆశ్చర్యపోతే మీరు ఎంత అందంగా ఉంటుందా బొమ్మ ఆ యొక్క ఆ యొక్క వైరస్ క్యాన్సర్ వైరస్ ఆశ్చర్యం ఉంటుంది చూస్తే మీరు కానీ అది ఆత్మీయ స్థితిలోని శరణ్ అటాక్ చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ మీ మా మీరు ఎన్ని సధ్యం ఇచ్చారు పదహారవ అధ్యాయంలో మనం చూస్తాం పదహారు వర్షంలో సర్పంలో ఎత్తి పట్టుకుంటారు అది కాటైకుండా అది కాటేసిన మరణకరమైనది కదా షాప్ అది విషం నువ్వైనా చావబ అంటే ఏ లెవెల్కి నువ్వు ఎదిగితే సర్పం మీద నీకు అధికారమే నువ్వు దాన్ని పట్టుకున్న అది కాటేసిన అది నీకు హాని చెయ్యదంట ఆ పాయిజన్ కాబట్టి ఉపమానాల్లో అన్ని చూస్తున్నాము ముఖ్యంగా ఇందాక చూసినట్లు ధాన్యుల గంధము రెండవ అధ్యాయము నలభై మూడవ ఇనుము మరియు బురద అనుందకడ అక్కడ తెలుగుల బురదనే ఉంది తెలుగులో ఇనుము మరియు బురద కలిసి ఉంటాయంట చివరి కాలంలో అంటే ఈ ఏడవ తల పర్లోక రాజ్యం సంబంధించిన విషయాలలో ఇనుము మరియు బురద కలిసి ఉంటుందంట ఒకసారి చూడండి ఎక్కడుంది అది నలభై రెండవ అధ్యాయము నలభై ఒకట అయితే ఇనుము బురదతో కలిసినట్టు ఉన్నట్టు కనబడేను ఎవరికి ఈయనకి దర్శనంలో అయితే దాని ఎల్లు దాన్ని భావాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూపిస్తున్నాడు ఏమని చెప్పిస్తున్నాడు అయితే ఇనుము బురుదుతో కలిసినట్లు కనబడిన కనుక ఆ రాజ్యంలో అలాగోనో ఉండును ఆ రాజ్యము ఇనుప ఇను బలము కలదా ఇండును కానీ అందులో మట్టి ఉంది బురద ఉంది అంటే దానిలు కదా రిలీజ్ చేయలేదు దేవుడు ఆ రోజు రిలీజ్ చేస్తున్నాడు ఏంటంటే ఇనుము అంటే తేళ్ల సాదృశ్యము ఇనుము గొప్ప జన సమూహం కలిసి ఉంటాయి సర్పంలు ఏం గా స్పెషల్గా ఒక జగలో పోయి నిలబడి ఉంటాయి ఆ గొప్ప జనానికి మధ్యలో తేళ్ళు ఉంటాయి తేళ్ళంటే మనకు తెలుసు ఎల్డర్స్ అంటాము ఇదిగా పవర్ఫుల్ ఫెలోస్ అంటాం పవర్స్ అంటాం ఎఫ్ఎస్ రాష్ట్రపతికి ఆరోధ్యంలో అవి శక్తులు అంతకర శక్తులవి ప్రధాన తర్వాత వచ్చేవి ఏమి పవర్స్ అవి కాబట్టి వాటి మీద దేవుడు మీకు విజయం అనుగ్రహించిన కాక ఏ స్వీకరిస్తున్నా ప్రార్థనతో ఈ వాక్యం పరశుధర దేవా మీకు వదనాలనైనా ఇంత మీరు మాకు శాఖలు ఉన్నారు తను మళ్ళీ దూషాడు ఇంతగా నాటగించినా మీరు తప్పక మార్గం చూపించేవాళ్ళు ఎందుకంటే మీరే మార్గం సత్యం జీవం ఎంత టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ బ్యాక్గ్రౌండ్స్ లేని మాకు మీరు సునాయాసంగా పరిష్కారాలు చూపిస్తున్నారు ఎందుకంటే మీరు మంచి ఆలోచన కడతారు మీరే మాకు మంచి ఆలోచనలు మా వల్ల కానే కాదు ప్రభా ఇవి నువ్వు మా దగ్గర ఉన్నవన్నీ మీరు ఇచ్చినాయే మా కంటూ ఏం లేదు స్పెషల్గా మీదే అవి బహుమాన రీతిగా మీరు మాకు ఇస్తా ఉన్నారు ఏదైనా మీరు చూపించినారు ప్రభా ప్రతి రోగము ఒక మృత్యు దేవత యొక్క కాబట్టి వాడిని ఇప్పుడు మేము ఎదిరిస్తున్నాం వాడిని మేము బంధిస్తున్నాం వాడిని మేము గద్దిస్తున్నాం వాని మీద మేము గర్జిస్తున్నాం వాని మీద మేము గాండిస్తున్నాం ఏసుక్రీస్తు నామం వాడు విడిచిపెట్టి పోవాల్సిందే ప్రతి ఒక్కరి శరీరంలో ఆ డీమన్ స్పిరిట్స్ ఉండడానికి వీళ్ళేది ఇదైనా నేను ఆజ్ఞాపిస్తున్నా పరిశుద్ధ నామంనా త్వరగా వెళ్ళిపోవాల్సిందే మీరందరూ అదర్వైజ్ తీర్పు త్వరగా మీద ప్రకటించాల్సి వస్తుంది ప్రభు ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాలు నేర్పండి ప్రభా వాళ్ళు గ్రహించాలా అనుమానంతో కాదు ఆసక్తితో ఇందాక మీరు అన్నారు వింటున్నారే కానీ గ్రహించలేకపోతున్నారు ప్రభా సిస్టమ్ ఈరోజు అందుకు మొత్తము అవిశ్వాసులుగా అయిపోయినారు మనుషుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొననా అని మీరు అన్నారు ప్రభా మీ ప్రేమాని అంటే మొత్తము ఆచారబద్ధమైన జీవితం శక్తి లేని జీవితం క్రైస్తవ జీవితం అరింతగా తగ్గవుతుండగా మీరు మమ్మల్ని లేపుకున్నారు ప్రభా ఇవన్నీ వాళ్ళకి చూపించి ఆ బలవంతం దగ్గరికి వెళ్ళి వాటన్నిటి లాక్కొని రావాలా మేము ఇక మీదట అందు నిమిత్తమే మమ్మల్ని ఇంతవరకు మీరు బ్రతికింపజేసినారు కాబట్టి ఈరోజు ప్రభావం ఏం పోయి ప్రతి మరణ పరిచారకుని ఆ రోగ పరిచారకులని ఏ సూకరిస్తున్నా పాతలోకి అణిచి వేసలాగల ఎందుకంటే మీరు మా కన్న సైతాన్ని తలని చితగ కొట్టక మీరు అధికారం ఇచ్చినారు మీరు పొందుకున్నారు అది మాకు ఇచ్చిపోయినారనుకున్న వాక్యం మీరు అనుభవం పూర్వకంగా దాన్ని తొక్కిపోయినారు ఇప్పుడు మేము దాన్ని పాటించాలా మా జీవితాలలో కొనసాగించుకోవాలా జీవితాంతం ఇదిగో సర్పములను తేలను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అన్నారు ప్రభా అవును ప్రభ మీరు వాడి తలని చిత్తగొట్టి మాకు అధికారం ఇచ్చి వెళ్ళిపోయినారు ఇప్పుడు మేము చిత్తగొడతాం వాడిని ఏ సీకరిస్తున్నామవునా అవును ప్రభా మీరు ఇచ్చిన ఆ యొక్క మీ మహిమార్థంగా మేము వాడుతున్నాం ఈ దినం జీవితాలలో సహాయపడమని మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని మిమ్మల్ని మేము హెచ్చించాలా ప్రతి అటువంటి జీవితం అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు క్రీస్తు కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక ఆమెన్ అందరికీ అందరికీ <Gülüyor> <Gülüyor> <Gülüyor>